విభూతి అంతా విభూతి ఈశ్వరుని యొక్క విభూతి సైన్స్ అంత విభూతి ఇప్పుడు ఒక వేష్యక్కగా పాడుతోంది పడుతుంటే ఒక మహాత్ముడు అబ్బా ఆమె యొక్క కంఠములో ఈశ్వరుని విభూతి పలుకుతోంది అని అన్నాడు అంటే ఎవడో అన్నాడు ఆమె వేషయండి బాబు వేష్యయితేనేమిరా కంఠంలో ఈశ్వరుని విభూతుందని నేనంటే నువ్వు ఆవిడ గురించి చెప్తావు ఏమిటి ఆవిడ గురించి కాదు కంఠంలో ఈశ్వరుని విభూతి కదా చూసారా ఆ దృష్టిలో ఎంత తేడా వచ్చేసిందో ఒకడు ఆమె యొక్క ప్రవృత్తిని చూస్తున్నాడు ఇంకొకడు ఆమె ఎందు ప్రకటమయ్యే ఈశ్వరుని యొక్క విభూతిని దర్శిస్తున్నాడు ఆ విధంగా ఈశ్వరుని యొక్క విభూతిని దర్శిస్తారో వారికి సర్వము ఈశ్వరుడే కానవస్తాడు సర్వము నుండి ఈశ్వరుడే కనపడతాడు ఈశ్వరుడు యొక్క శక్తి అనంతము ఇలా ఎలక్ట్రిసిటీ లాగా ఎలక్ట్రిసిటీ ఏ రూపంలో ఉంటే ఎన్నెన్నో రూపాల్లో మనకి దాని విభూతి కనపడుతూ ఉంటుంది అదేవిధంగా ఈశ్వరుని యొక్క అనంతమైన శక్తి ఆ వక్తయందు వక్తృత్వ శక్తి రూపంగా కనబడుతుంది పండితుని పాండిత్య శక్తి రూపంగా ప్రకటన అవుతుంది దాతృత్వ శక్తి రూపంగా ప్రకటన అవుతుంది సైంటిస్ట్ ఎందు శక్తి రూపంగా ప్రకటన అదే శక్తి ఇన్ని అనంతములైన రూపములుగా ప్రకటమవుతో ఉంటుంది వెరీ నైస్ ఒక అంశ పాదో స్నేహాభవాత్ పునః విష్ణు యక్రామే అనే కంటిన్యూషన్ ఆఫ్ ది పురుష సూక్తం ఈ లోకంలో మీకు కనపడే విభూతులన్నీ అస్స ఈశ్వరుని యొక్క ఒక పాదము మాత్రము ఒక పాదము అంటే స్మాల్ పాక్ త్రిపాదస్యా అమృతం ది ఆ అమృతము అంటే అవినాశి అయినటువంటి ఆ మిగిలిన మూడు పాదములు పాదములు అంటే నాలుగు ఉంటాయి కదా ఒక పాదము ఇక్కడ మీకు విభూతి రూపంగా కనపడుతోంది ప్రపంచమంతటా జగత్తంతా అంటే మిగిలిన మూడు పాదాలు ఏమయ్యాయి అలా పరమాత్మ యొక్క స్వరూపము నుండే నిలిచి ఉన్నవి అని అవకషన్ కదా అవిభూతులను వేదము వర్ణిస్తోంది భాష్యకారణం యజ్జల్లో అంటే లోకము నుండి ఏ ఏది ఏది ఏదైతే విభూతిమత్ విభూతియుక్తం విభూతితో కూడుకుని ఉన్నది అదేమిటది సత్వం అంటే వస్తు జాతం జాత అంటే సమూహం వస్తువుల యొక్క సమూహము సత్వం అంటే వస్తువు వస్తువుల యొక్క సమూహం ప్రాణులు కూడా కలవచ్చు కావచ్చు జ్ఞానం లేనివి కూడా కావచ్చు జ్ఞానం గలది ప్రాణము లేనిది ఏదైనా కావచ్చు అటువంటి వస్తువుల యొక్క సముదాయం శ్రీమత్ ఊర్జితమేవ అది శ్రీమత్ అవ్వచ్చు ఊర్జితం కూడా కావచ్చు శ్రీమత్ అంటే ఏమిటి శ్రీహి లక్ష్మీహి శ్రీతో కూడి ఉన్నది అంటే లక్ష్మితో కూడి ఉన్నది లక్ష్మితో కూడి ఉన్నది అంటే లక్ష్మీదేవి వచ్చి అక్కడ చిన్న రూపంగా కూర్చుని ఉందని అలాగనుకోకుండా సుమా ఇట్స్ నాట్ లైక్ శోభ శ్రీహి లక్ష్మీ అంటే శోభ ఇప్పుడు పద్మంలో లక్ష్మీదేవి పద్మంలో కూర్చున్నట్టు నిలబడ్డటట్ో మీకు బొమ్మల్లో వేస్తాను కానీ అర్థమేంటే ఆవిడ వచ్చి అక్కడ నిలబడిందని కాదు పద్మము నందు శోభ కాలేదు పద్మం ఉరికినే ఉంటుంది కానీ దాని ఎందుండే శోభ అత్యంత విలక్షణమైన శోభ ఆ పద్మంలో ఉన్న శోభ ఇంకా అంత అది దాన్ని అలా చాలా అద్భుతంగా ఉంటుంది దాన్ని పీక్కొచ్చేదో చేస్తే ఆ శోభ కొంత తగ్గిపోతుంది కానీ దాన్ని అలా చాలా మహిమోపేతంగా ఉంటుంది అంటే లక్ష్మి యొక్క స్త్రీ దాని ఎందు ఈ ఎండా ప్రకాశిస్తూ ఉన్నది అదే అర్థం లక్ష్మి ఎంట స్త్రీ అన్న అలా కేవలం పూజా సమయంలో లేదా ఉపాసన కోసమే పెర్సానిఫై చేయాలి కానీ సర్వతా సర్వకాలంలో ఎందు అలా పెర్సానిఫై చేస్తూ కూర్చోకూడదు సో పెర్సానిఫికేషన్ అన్నది లిమిటెడ్గా చేసుకోవాలి ఉపాసన కోసమే దర్శాని చికేషన్ ఇది ఎలా ఉంటాయి లేకపోతే ఏమవుతుంది అక్కడ దర్శన్స్ ఉన్నారనేటువంటి ఒక గతి భ్రమలో మనిషి జీవిస్తూ ఉంటాడు అలా ఉండకూడదు దర్శన్సే ఉండదు సర్వవ్యాపకం లక్ష్మి శ్రీ సర్వవ్యాపకంగా ఉంటుంది విష్ణువు సర్వవ్యాపకుడై ఉంటాడు ఆయన యొక్క సౌందర్యానికే శ్రీ లేక విష్ణు అంతటా ఉండేవాడైతే లక్ష్మీదేవి ఒకచోటి ఉంది ఇది అవుతుంది కాబట్టి శ్రీ లక్ష్మీ అంటే సౌందర్యము శోభ అది కలిగినది ఏదైనా సరే ఊర్జితం ఇంకా ఊర్జితమేమో వా అంటే ఉత్సాహోపేతం వాళ్ళ ఊర్జిత శబ్దానికి ఉత్సాహము అని శంకరులు అర్థం చెప్పారు ఊర్జ అంటే బలము అని అర్థం ఉన్నది ఇషేత్వోర్జేత్వా ఏదన్నా విన్నుంటారు మీరు యజుర్వేదం ప్రారంభం అలాగే ఉంటుంది ఇషే ఊర్జే త్వాయవస్థోపాయవస్థ అంటావు త్వ ఇషే నిన్ను అన్నము కొరకు ప్రార్థిస్తున్నాను ఊర్జే త్వా నిన్ను ఊర్జే శక్తి కొరకు బలము కొరకు ప్రార్థిస్తున్నాను ఆ మంత్రానికి అర్థం ఊర్జితమేవా అంటే శక్తియుక్తము బలము గలది బలముంచే ఉత్సాహం కూడా వస్తుంది అయితే ఊర్జ అనే శబ్దానికి ఉత్సాహము అని కూడా అర్థమైంది ఈ ఊర్జ అనే మాట మీరు వినుంటారు ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు ఊర్జ అంటారు నార్త్ ఇండియాలో ఎలక్ట్రిసిటీ అని ఊర్జా అంటారు అంటే శక్తి అని అర్థం బలము శక్తి అన్నిటికీ ఊర్జ అని అది గలది గలది లేక గలవాడు ఇప్పుడు మల్లీశ్వరి ఒక అమ్మాయి శ్రీకాకుళం నుంచి వెళ్ళి ఆ ఒలింపిక్స్లో బరువు పైకెత్తి అవికి మెడల్ కూడా ఇచ్చా స్త్రీ బరువుని ఎత్తడము ఆమె ఊర్జ చూడండి ఎంత గొప్ప ఊర్జ విభూతు ఊర్జితమేవా అలాంటిది తేవా అవగచ్చత్వం జానీ దానిని దానిని అన్నింటినీ ఏవా విడిచిపెట్టకుండా ఎప్పుడూ కూడా ఎలర్ట్గా ఉండాలి దాని వెంటనే అదొక విభూతి అని గుర్తుపడతారు ఆ విభూతిని డిస్టర్బ్ చేయకూడదు ఇప్పుడు మొక్కు ఉందనుకోండి అది అలా విస్తరించి పెరిగి పువ్వులతో నిండిపోతుంది అది విభూతి అదో ఆ మొక్కు ఉంది అది విభూతి అంతేగాని ఒక కచ్చిరీ ఒకటి పెద్ద కచ్చిరీ పెట్టి కట్ కట్ కట్ దాన్ని కోసి ఇలా ఇలా గుంజులాగా చేసి ఇలాంటి పిచ్చిపనులన్నీ చేయకూడదు అలా తప్పు పాపం మొక్కమే ఎవడైనా వచ్చి ఈ గుండు ఈ గుండు బాగులేదా అని కత్తిని తీసి కట్ కట్ చేసి ఎట్టుకోండి విజయలైతే అయితే అయితే ఈ చెవులు మరీ ఎక్కువగా దొప్పల్లా ఉన్నాయి బాగులేదు ఇవి ఒక అది ఎవడైనా వచ్చి కట్ కట్ చేసి కుట్లేసే అనుకోండి విల్లు అయితే సేమ్ థింగ్ మొక్క కూడా అంటే కాబట్టి ఈ కటింగ్ పెట్టి మొక్కల్ని వాటిని కట్ చేస్తూ ఉండడము అది అర్థం ఎందుకు కట్ చేస్తున్నావు అంటే అది సరిగ్గా లేదు నువ్వు సరిగ్గా లేవు దీన్ని జైల్లో పెట్టాలి లేకపోతే ఎర్రగడ్డలో పడేయాలి నీ ఆలోచన సరిగ్గా లేదు కనుక అలా హింస చేయకూడదు అలా ఆ మొక్కను చూడ అబ్బా ఎంత మధురంగా ఉందండి చూడడం ఎలా వ్యాపించిందో అలాగా కవర్ చేసుకొచ్చింది మొత్తం ఏరియానంతని పచ్చని ఆకులు తెల్లని పువ్వులు అబ్బా ఏమీ వింత ఎంత బాగుంది ఏమి ఈశ్వరుని యొక్క విభూతి వంద భక్తు ఒక డెఫినేషన్ ఉంది ఎవడైతే ఆశ్చర్యంతో నిండిన హృదయం గలవాడో వాడే భక్తుడు అది ఆశ్చర్యం ఆశ్చర్యం ఉండాలి ఏది చూసినా ఆశ్చర్యం లేదంటే వాడి భక్తి లేదు కాదు అంత వెకారికలు అయిపోయింది అయిపో ప్రేమ ప్రేమ ఎందు కూడా ఆశ్చర్యం ఉంటుంది ఎన్నిసార్లు నీ ముఖాన్ని చూసినా నా హృదయములో ప్రేమ తగ్గటన్నా లేదు చూసిన ముఖం అనిపించట్లేదు మొదటిసారి నేను నీ ముఖాన్ని చూస్తున్నట్టు అనిపిస్తోంది అంటాడు ప్రియుడు ప్రియురాలితోటి ఎప్పుడు పదేళ్ల పదేళ్ల స్నేహం తర్వాత అంటాడు అన్నమాట అది ప్రేమ అంటే ప్రేమంటే ఎలా ఉంటుంది కాబట్టి ఆ వండర్ అది భక్తి యొక్క లక్షణం ప్రేమన్నా భక్తి ఒకటే కాబట్టి అదంతా కూడా నా యొక్క మహిమని తెలుసుకో మన ఈశ్వరస్ తేజోంశసంభవం ఈశ్వరుడనైన నా యొక్క తేజోంశసంభవం అనగా తేజస అంశేష సంభవంశసంభవం తేజస్సు యొక్క ఒక అంశ దేనికి జన్మస్థానము దేనికి ఒక సోర్స్ ఉద్గమ స్థానము సంభవ సంభవతి అస్మాత్ ఇది సంభవ ఉపాదానము తేజస్సు యొక్క ఒక అంశ స్మాల్ పార్ట్ ఆఫ్ ఈశ్వరాస్ ఈశ్వరాస్ గ్లోరీ ఈశ్వరుని యొక్క తేజస్సులో చిన్న పుసరంత అంశ దాని నుంచి పుట్టింది విభూతి అని తెలుసుకో ఇది అవగచ్చత్వం అని ఆ విధంగా తెలుసుకో అని చెప్పాడు ఇప్పుడు ఇంకొక ఉపసంహారం చేస్తున్నాడు అథవా బహునైకేన కిం జ్ఞానేన వార్జున విష్టభ్యాహమిదం కృత్స్ ఏకాంక్ష జగత్ ఇలా లిస్టు కింద చెప్పుకొచ్చి చెప్పుకొచ్చి అథవా అంటే ఎందుకులే చెప్పడం అనవసరం ఇంకా ఆపిస్తున్నాను అన్నాను అథవా అంటే చాలు లేని అర్థం అలా చెప్పిందే ఎక్కువ ఎందుకంటే ఏతేన బహునా జ్ఞానేన ఏ అర్జున సవక్యం ఇప్పుడు ఎనభై విభూతులు చెప్పాడు ఇంకో పది చెప్పాడు అనుకోండి లేదా ఇంకో వంద చెప్పాడు అనుకోండి అలా లిస్టును కంటర్స్థం చేసుకుంటూ పోతే నీకు జ్ఞానం ఇంకా ఎక్కువ పెరిగింది ఇంకా ఎక్కువ పెరిగింది అని అనిపిస్తుంది అర్జున దానివల్ల ప్రయోజనము తక్కువ ఏం ఎందుకది అలాగా ఊరికే లిస్టు పోతే ఏమైనట్టు నీకు ఆ లిస్టుల కంటే కూడా అన్నిటికంటే సూత్రప్రాయమైన మాట చెప్తాను అహం ఇదం విష్టభ్య నేను ఈ సర్వమును ఆదేశించి స్టంట ఆవేశించి ఇప్పుడు ఫ్యాన్ ఉంది ఫ్యాన్ గేర గేర గేరా తిరిగిపోతుంది అలా గాలిని మనకిచ్చేస్తుంది అంటే దాన్ని ఆ విధంగా అలా ఫంక్షనల్ చేసి దాంట్లో ఆవేశించి దాన్ని ఫంక్షనల్గా చేసింది ఎవరు ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ వచ్చి దాంట్లో ప్రవేశించి అలాగా స్తబ్ధుగా కూర్చుందా కూర్చోలేదు ఎలక్ట్రిసిటీ వచ్చి దాంట్లో ప్రవేశించి దానికి ఒక ఫంక్షన్ ఇచ్చి దాన్ని ఒక శోభగలదిగా శక్తిగలదిగా తయారు చేసి అలాగ నిలబెడుతోంది అది దాన్ని ఆవేశించుతాము అలాగే ఒక సౌందర్యం గులాబీ పువ్వులో అలా గులాబీ పువ్వు అక్కడ పడుంది సౌందర్యం కూడా పక్కనే పడుంది అలాగనా కాదు గులాబీ పువ్వునంతని వ్యాపించి అలాగా సౌందర్యము అలాగా ఇట్ ఈస్ ఫ్లోయింగ్ అవుట్ కంటిన్యూస్గా సౌందర్యం అలా వెదజల్లిస్తోంది అంతట దాన్ని విష్టభ్య ఆవేశించి సో ఈ జగత్తులంతను కూడా ఇదం కురుక్షణం నేనే ఆదేశించి ఉన్నాను ప్రవేశించి ఉన్నాను ఇప్పుడు శరీరం ఉందనుకోండి ఈ శరీరంలో ప్రాణశక్తి ప్రవేశించి ఉంది ప్రవేశించి ఉండబట్టే నేను ఇలా కూర్చున్నా లేదా నిలబడతా సపోజ్ ప్రాణశక్తి కనుక మైనస్ అయిందనుకోండి అప్పుడు ఆ నిలబడ్డవాడు ఏమవుతాడు కింద పడిపోతాడు కూర్చున్నవాడు ఏమవుతాడు కింద పడిపోతాడు అలా కింద పడిపోకుండా శిథిలమైపోకుండా అలా మనిషిని ఆకారంగా నిలబెట్టేది ఏది ప్రాణశక్తి అది ఎక్కడుంది ఎక్కడో ఒక చోట ఉండడం కాదు ఇది మొత్తం దేహాన్నంతని కూడా ఆవేశించి దేహమును సకల అవయవములను అలాగ నిలబెట్టి వాటి వాటి ఫంక్షన్స్ అనేవి చేసుకునే విధంగా చేస్తోంది ప్రాణశక్తి కదండి అదేవిధంగా అది దృష్టాంతం అదేవిధంగా ఈశ్వరుడు సూర్యుని ఎందు నక్షత్రములయందు మొదలుపెట్టి అణూల వరకు అనోరణీయా హతో మహీయాన్ గుహాయ నిహితో సజంతో చిన్న అతి చిన్న ప్రాణి దగ్గర నుంచి అతిపెద్ద ప్రాణి వరకు అతి చిన్న అణువు దగ్గర నుంచి అతిపెద్ద గ్రహము లేక నక్షత్రము వరకు కూడా ఈ పరమాత్మ సర్వమును వ్యాపించి ఉన్నాను సో సర్వం ఇదం కృత్సం అంటే సర్వం దీనినంతనూ నేను వ్యాపించి ఉన్నాను మొత్తం అంటే పరమేశ్వరుని యొక్క శక్తి అంతేనా జగత్తులో ఎంత మనకి కారణం అంతేనా కాదు ఏకాంక్షేనా ఇదం కృత్నం జగత్ ఈ సకల జగత్తును ఒకే ఒక అంశతో నేను వ్యాపించి ఉన్నాను అంటే సర్వము నా యొక్క విభూతియే అహం కృత్స జగత్ ప్రళయ ప్రభవస్తథ అర్ అని ఇంకో చెప్పాడు సకల జగత్తు నా నుండే పుట్టి నా నుండి విలీనమవుతోంది నిలిచి ఉన్నప్పుడు కూడా నాయండే నిలిచి ఉన్నది నేనే జగత్తును నిలబెట్టి అట్టి పెట్టినాను ఓకే భాష్యం అథవేటి అథవా అథవా అంటే మరో పక్షం అథవా అయితే పక్షా అంతరే వెళ్ళంకుండా అంటే ఇంతవరకు లిస్ట్ కింద ఇంకే లిస్ట్ వద్దులే ఇక్కడతో లిస్ట్ ఆపేసి సూక్ష్మమైన సింపుల్ మెథడ్ ఒకటి నేను అడాప్ట్ చేస్తున్నాను చేసి నీకు విభూతి యొక్క విశేషాన్ని చెప్తున్నాను అనర్థం అథవా బహునా ఏతే మాదినా తవ అర్జునా సవశేషేణ అర్జున ఇంకా లిస్టు నేను పెంచుకుంటూ పోతూ ఉంటే చెప్పుకోబోతుంటే నువ్వు తెలుసుకుంటావు అలా ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది మిగిలే ఉంటుంది సావశేషేణ ఇంకా తెలుసుకోవాల్సింది మిగిలే ఉంటుంది కాబట్టి ఈ జ్ఞానంలో ఒక పరిపూర్ణత అనేది ఉండదు నేను తెలుసుకోవాల్సిందంతా తెలిసేసుకున్నాను అనే మాట ఉండదు కాబట్టి ఇష్ట చాలు ఇంకా నీకు మొత్తం తెలుసుకోవాల్సిందంతా తెలిసిపోయేటువంటి విధంగా చాలా సూక్ష్మంగా నీకు ఒక ప్రిన్సిపుల్ చెప్తాను అది గమనించు అని చెప్తున్నాడు ఆయన సావశేషణ జ్ఞానేనా కిమ్ జ్ఞాతేనా కిమ్ శ్యాత్ హే అర్జున ఇంకా మిగిలేముంటుందిరా ఎంత చెప్పినా ఇంకా మిగిలి పూర్ణం కాని దాన్ని తెలుసుకోవడంలో శోభ లేదు నీకు పూర్ణంగా సామాన్యంగా ఒక జనరల్ ప్రిన్సిపుల్ చెప్పేస్తాను అది తెలిసేసుకోసపడుతుంది అని చెప్తున్నాను అశేషతస్తు అశేషతం ఇమం ఉచ్యమానం అర్థం శుభును సో నేను మీకు ఈ చెప్పే విషయాన్ని విను నువ్వు జాగ్రత్తగా దీంట్లో శేషం ఉండదు ఇంకా చెప్పాక ఇంకా చెప్పాల్సింది నిధులు ఉండదు అశేషం నిశేషంగా చెప్తాను ఇది విను ఈ లిస్టు ఎంత చెప్పినా శేషం ఉంటుంది అంటే ఒక ఐడియా రావడం కోసం చెప్పాను చాలది ఇప్పుడు ఇంక నేను చెప్పిన మాట నువ్వు కొట్టుకుంటే ఇంక శేషం ఉండదు కవర్ అయిపోతుంది మొత్తం అంత అలాంటిది చెప్తాను నువ్వు జాగ్రత్తగా దీనిని ఇది ఎలాగంటే ఒక నదిలో ఒక రేవు దగ్గర స్నానం చేశాడు చేసి ఆహా ఈ నది చాలా గొప్పది ఈ ఈ ఘాట్ ఘట్టం ఈ రేవు చాలా గొప్పది ఈ రేవులో ఉన్న నీరు చాలా స్వచ్ఛంగా చల్లగా ఉండి స్నానం చేస్తే మనస్సుకి దేహానికి కూడా గొప్ప ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని కలిగించింది అని అంటే ఒక వెరిమొహం ఇది ఒక చిన్న రేవు మాత్రమే ఈ నది మొత్తం అంతా ఇలాగే ఉంటుంది ఇంకా ఎన్ని రేవులు ఉన్నాయి ఇలాంటివంటే ఎన్నెన్నో రేవులు ఉన్నాయి రేవులన్నీ ఏం లెక్క పెడతావు ఉంటాయి ముప్పై ఉంటాయి మొత్తం నదంతా కూడా ఏ ఆ గంగోత్ర దగ్గర పుట్టి హుబ్లీలో సముద్రంలో కలిసే వరకు రేవులు ఎన్నున్నాయి లెక్కెందుకండి ప్రతి క్ష ప్రతీ అంగుళము ప్రతీ బొట్టు నీటి బొట్టు ఆ నదిలో ఇలాగే ఉంటుంది అని చెప్పినట్టు అది అలా చెప్తున్నాడు ఈ సో ఇప్పుడు గంగా మానవ మస్తిష్కంలాగే పనిచేస్తుంది ఇప్పుడు కాశీ వెళ్తాడు గంగలో స్నానం చేస్తాడు గంగలో స్నానం చేశాను అనుకోడు నారదు ఘాట్లో చేశాను కానీ దశాశ్వమేత ఘాట్లో ఇంకా చేయడం తర్వాయి అసంతృప్తి మిగిలిపోతుంది సరే పదా ఘాట్లో చేశాను మీరు మణికంఠ ఘాట్లో చేశారా అని అడుగుతాడు ఎవడు అలాంటిది ఒకటి ఉంది అసలు కాశీ వెళ్ళి మణికంఠ ఘాట్లో స్నానం చేయకపోతే వేస్తు అని ఇంకొకటి అంటాడు అయ్యా రామా రైలు తెచ్చి టైంలో ఇలాంటి వార్త చెప్తే అది ఏంటి వెళ్ళట్టు ఒక అమ్మగారు లలితా సహస్రనామం ఈ మూల నుంచి అమ్మూలక మూడు సార్లు పఠించారు అంటే ఎంత టైం పడుతుందో తెలిసిన రెండు గంటలో రెండున్నర గంటలో పడుతుంది ఇంకా ఎక్కువ పడుతుందేమో కూడా నీరసం వచ్చేసింది అవి రెండు అయిపోయింది రెండు మెతుకులు తిందామని అనుకుంటే ఒక ఆయన అప్పుడే భోజనం అంతా పూర్తి చేసి ఇక వాళ్ళు కూర్చుని కూర్చున్నాడు ఒక ఆయన ఆయన చెప్పాడు లలితా సహస్రనామం పఠించాక ఖడ్గమాల పఠించకపోతే ఈ పఠించిందంతా వేస్ట్ అని నేను విని నేను గట్టిగా క్యాకలేస్తాను ఇలాంటి సలహా చెప్పగా దయ కలిగి ఉండాలి పెద్ద మనస్సు ఉండాలి వాళ్ళేమో భోజనం చేద్దామనుకుంటే అవును నువ్వు ఎక్కడ పట్టుకొచ్చావు కడ్గమాల చదవకపోతే ఈ చల్లీలు అంతా ఎక్కడ పట్టుకొచ్చావు అంటే ఉందా బాబు తప్పది యూజ్ యువర్ బ్రెయిన్ ఎక్కడో ఏదో ఉపేసరంత శ్లోకం పట్టుకుని సాగతీయటం కాదు నీ నీ గుర్ర ఉపయోగించు వేస్ట్ అయిపోతుందా ఇప్పుడు మూడు ఇడ్లీ అయిపోయి తినేశాడు నాలుగో ఇడ్లీ కూడా తినేసాడు కొంచెం పచ్చలు తక్కువైతే చిన్నదంతా వేస్టే ఏ వేస్ట్ కాదు ఇలాంటివి చెప్పద్దు అని నేను వ్యాఖ్యలు ఇస్తాను ఎందుకో ఎందుకు చెప్పాను చెప్పాను అది కాబట్టి ఏంటంటే అలాగే ఉంటుంది మనస్సు మానవులు మనస్సు అలా గంగలో స్నానం చేసిన తర్వాత ఈ ఘాట్లో చేయలేదు ఆ ఘాట్లో చేయలేదు క్యా బాధ ఈ ఘటైన గంగ ఆ ఘటైన గంగ అంతా ఒకటే గంగ మళ్ళీ దాంట్లో అసంతృప్తి అలా ఉండకూడదు మనస్సు అలా ఉండకూడదు మనస్సు సంతోషాన్ని కలిగి ఉండాలి భోజనం దగ్గర కానీ ఈశ్వరుని యొక్క ఆరాధన దగ్గర కానీ ఎంతవరకు చేసామో దానికి ముందు సంతోషాన్ని పొందాలి ముందే ఆ సంతోషము అనే లక్షణాన్ని ఆస్వాదించి ఆ తర్వాత కావలసే ఇంకో కొంత చేయవచ్చు అలా ఉండాలి కానీ చేసిన దానికి అసంతృప్తి ఉండకూడదు ఎనివే ఇట్స్ ఎ పాయింట్ విష్టభ్యాం విశేషత స్తంభనం దృఢం కృత ఈ జగత్తుని నేను విశేషంగా అంటే చాలా ప్రత్యేకంగా గట్టిగా తయారు చేసి నిలబెట్టినాను ఇప్పుడు మీరు పృథివి ఉందనుకోండి పృథివి చాలా దృఢంగా ఉన్నది ఏ నద్యోరుద్ర పృథివీ చ దృఢ అంటో మంత్రం ఉంటాయి దృఢ పృథివీ ఏ పరమాత్మ కారణంగా దృఢముగా ఉన్నదో దృఢంగా లేకపోతే ఏమిటవుతుంది మీరు ఐదంత అస్తులు బిల్డింగ్ కట్టేవాడికి లోపలికి వెళ్ళిపోతుంది అలా అవుతూ ఉంటున్నప్పుడు ఇప్పుడు అంటే అక్కడ సంఖ్య మీరు కట్టలేదనమాట పృథివీ దృఢంగా ఉంటుంది ద్యౌహు ఉగ్ర ఆ పైన అంతరిక్షంలో విధవిధ నక్షత్రాలు గ్రహాలు అలా మండిపోతూ ఒకదాంతో ఒకటి మహావేగంగా తిరిగిస్తూ ఉంటాయి దాన్ని ఆ విధంగా ఎవరు నిలబెట్టినాడు ఏ నద్యౌరుగ్రా పృథివీచ దృఢ ఏ న నాకాహాంధ్రలో మంత్రం ఉంది హిరణ్య గర్భ సూక్తం అని ఒకటి కాబట్టి సో ఈ జగత్తునంతని నేను దృఢంగా నిలబెట్టినాను ఇప్పుడు చంద్రుడు ఉన్నాడు అనుకోండి భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు తన తన కక్షలో ఉండి తను తిరుగుతూ ఉంటాడు అంతేగాని లూసుగా పెట్టేటనుకోండి ఆ చంద్రుడు లూసుగా ఉన్నాడనుకోండి ఆ వేగానికి భూమి ఆ వేగానికి అలా బయటకు అటేయకుపోతాడు లేకపోతే వేగం తక్కువైపోయి భూమి ఆకర్షణ ఎక్కువగా వచ్చి భూమిని కొలయిలైపోతాడు ఇంక చంద్రుడే మిగతాడు అలా ఉందామని అలా లేదు ఆ చంద్రుడు ఆ మహావేగంతో అలా భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది గ్రహాలన్నీ కూడా సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటాయి సూర్యుడు అలా మండుతూ ఉంటాడు మహావేగంగా గొప్పగా మండి తేజస్సునిస్తూ ఉంటాడు అంతేకాకుండా సూర్యుడు మ్యాక్సిమం గ్రావిటేషనల్ అట్రాక్షన్ ఎగ్జప్ట్ చేస్తూ ఉంటాడు ఈ గ్రహములన్నీ సూర్యుని యొక్క అట్రాక్షన్ తోటి వాటి వాటి కక్షలలో నిలిచి ఉంటాయి ఏమి ఈశ్వరుని యొక్క మహిమ అచి అచిం ఊహకు అందని విభూతి ఆ విధంగా అసూధ్యుడు అలా మండుతూనే ఉంటాడు ఎప్పటికీ మొండుతూనే ఉంటాడు నది గంగానది అలా ప్రవహించేస్తూనే ఉంటుంది మొన్నటిదాకా మన వాళ్ళు నదుల్లో నీళ్లు లేవు మట్టాలన్నీ అడుక్కి వెళ్ళిపోయాయి అని అలా అనుకుండగానే ఇప్పుడు ఏమంటున్నారు నిన్న ఈవేళ ఏమంటున్నారంటే వాళ్ళమట్టి గేట్లు ఎత్తేసారు ఆలమట్టి గేట్లు ఎత్తేసారంటే ఇంకా కర్ణాటక వాళ్ళు ఇంకా చాలు బాబు మా తీ నీళ్లు మీరు మీరు తాగండి అని వాళ్ళకి దయ కలిగిందని వాళ్ళు అయితే వాళ్ళు గేట్లు ఎత్తారు ఇంకా డ్యాబ్ విరిగిపోతుందనే వాడు గేట్ ఎత్తాడు పాకిస్తాన్ వాడైనా గేట్ ఎత్తుతాడేపోడు మాత్రం ఎత్తాడు భారతీయులు ఇలా తయారే మన వాళ్ళు దాన్ని తగ్గట్టుగానే ఉంటారు అనుకుంటారు ఏమో నాకు తెలియదు నేను ఊహిస్తున్నాను ఈ పేపర్లో చదివిన దాన్ని జూరాల అంతా నిండిపోయింది జూరాల గరిష్ట నీటి మొత్తం నూట తొంభై ఎనిమిది పాయింట్ ఏడు ప్రస్తుతం నూట మొత్తం నూట తొంభై ఏడు పాయింట్ తొమ్మిది ఐదు బాక్స్ అయిపోయింది అంతే నిండిపోయింది అప్పుడే నాలుగు గేట్లు ఎక్కి అన్నీ నిండిపోయాయి ఏమి మహిమ ఎలా నిండిపోయాయండి అంతరిక్షండి మనం నీటిని వృధా చేస్తూనే ఉన్నాం చెట్లు కొట్టేస్తూనే ఉన్నాం ముడికి చేసేస్తున్నాం పడ్డ నీరంతా కూడా ప్రవాహంగా అయిపోయి వెళ్ళిపోతుంది ముడి గర్భంలోకి వెళ్ళినటం లేదు ఎక్కడికోపోతుంది వాటర్ హార్వెస్టింగ్ అనేది మనం చేయటం లేదు మనం చాలా అపరాధం చేసుకునే ఉన్నాం అయినా ఈశ్వరుడు మన అపరాధాలన్నింటినీ కూడా క్షమించేసి మనకి నీళ్లు ఇచ్చుకొని ఉన్నాడు మళ్ళీ పంటలన్నీ వచ్చేస్తున్నాయి మళ్ళీ జలాశయాలన్నీ వచ్చేస్తున్నాయి ఎలక్ట్రిసిటీ వచ్చేస్తుంది ఏదో ఫ్యాన్లు తిరిగి వస్తున్నాయి దీపాలు కలిగి వస్తున్నాయి పాఠం చెప్పేసుకుంటున్నాం ఏదో ఒక మహాశక్తి ఈ భారతదేశాన్ని అలా నడిపించేస్తుంది దేవుడు ఉన్నాడు అంటే భారతదేశంలో సమాజం అలా నడుస్తోందంటే దేవుడు ఉండి తీరాడు అంతే లేకపోతే అసలు ఈ సమాజం ఇలా నడిచే పనే లేదు అసలు రష్యన్ అంబాసిడర్ ఇండియా వచ్చేప్పుడు నాస్తికుడుగా వచ్చాడు రష్యా వాళ్ళ పట్లో నాస్తికులు కదా సోవియట్ యూనియన్ వాళ్ళు నాస్తికులు నాస్తికంగానే ఉండాలి లేకపోతే ఉద్యోగం పోతుంది కానీ ఇండియా నుంచి వెనక్కి వెళ్ళేప్పుడు ఆస్తికుడిగా వెళ్ళాడు ఎందుకంటే ఇండియాలో ఇది ఫంక్షన్ అవుతోందంటే ఇట్స్ ఎ ఫంక్షన్ అల్ ఎ నార్కీ అన్నాడు నార్కీ బట్ స్టిల్ ఫంక్షన్ నాట్ బికాస్ ఆఫ్ అవర్ గ్లోరీ బికాస్ ఆఫ్ ఈశ్వర్ హాస్టిల్ ఏదో ఒక మహాశక్తి నేను నడిపించేస్తున్నాను ఈ విధంగా జగత్తులంతా కూడా ఆ ఈశ్వరుడు అలా నిలబెట్టి ఉంచినాడు ఏకాంశేన ఏకావేన ఏకపాదేన సర్వూతస్వరూపేణ ఇేత ఒకే అంశ ఒకే అంశ అంటే ఒకే పాదం పాద్య విశ్వాభూతాన్ని అని ఉంది మంత్రం విశ్వాభూత అస పాద పురుష సూత్రంలో సకల ప్రాణులు కూడా ఈ పరమేశ్వరుని యొక్క ఒక స్వార్త పాద అంటే కాలు కాదు వార్త చారణ చవన్ని చారణ ఒక్క పాదం ఒక వన్ ఫోర్త్ ఆఫ్ ది హోల్ అది కూడా యాక్చువల్గా వన్ ఫోర్త్ అని చెప్పడం వల్ల తాత్పర్యం కాదు స్మాల్ పార్ట్ అని చెప్పడం తాత్పర్యం సో మన వాళ్ళు అంటారు పావలా కూడా చేది రాదు అంటే పావలా అంటే వన్ ఫోర్త్ ఎగ్జాక్ట్ అని కాదు స్మాల్ పార్ట్ అని అభిప్రాయం ఆ స్మాల్ పార్టే ఈశ్వరుని యొక్క తేజస్సు సకల ప్రాణుల రూపంగా ఉన్నది సర్వభూత స్వరూపేణ సర్వ ప్రాణులలో ఉండే అచైతన్య శక్తి చిక్తి అది ఆ పరమేశ్వరుని యొక్క ఒక చిన్న అంశ లేదా సర్వభూత స్వరూపేణ పృథివిగా అప్పుగా తేజస్సుగా వాయువుగా ఆకాశంగా ఆ పరమేశ్వరుని యొక్క ఒక చిన్న అంశం మాత్రమే గలదు తాచ మంత్ర వర్ణ వర్ణ అంటే అక్షరం కాదు అక్షర సముదాయం వాక్యము అర్థం సరిగ్గా అదే విషయాన్ని ఒక మంత్ర వాక్యం మంత్రరూపంగా ఉండే వాక్యం కూడా చెప్తోంది ఏమని ఇదేపడే అనుకుంటున్నా వాడు సవిశ్వాభూతాని స్థితోహం సో నేనే ఈ సకల జగత్తును ఆవేశించి సకల ప్రాణులను నిలబెడుతో జగత్తును నిలబెడుతో నేను నిలిచి ఉన్నాను అహం స్థిత ఈశ్వరుడు సర్వవ్యాపకుడై అలా నిలిచి ఉంటాడు జగత్ సర్వం దుశ్యతేష్ అని మనం మహానారాయణ ఉపనిషత్తులో వస్తుంది కదండి ఈ జగత్తులో సర్వము కనపడేదేదైనా సరే లేదా వినబడేది కనపడేది కానీ వినబడేది కానీ సకల జగత్తు కూడా అంతర్బహిష్ట తర్వం వ్యాప్య నారాయణ స్థిత అనంతమవ్యయం కవిపుద్రేంతం విశ్వశంభువం అంటే ఆ పరమేశ్వరుని యొక్క విభూతిని మహారాయణ ఉపనిషత్తు వర్ణించింది ఇది శ్రీమద్భగవద్గీతా సూ ఉపనిషత్సూ బ్రహ్మ విద్యాయా యోగ శాస్త్రే సంవాదే విభూతి యోగో నామోధ్యాయ ఇది భగవద్గీతలో భగవద్గీత అంటే ఉపనిషత్తుల యొక్క సారము ఈ వాక్యాన్ని మనం చాలాసార్లు చూసి ఉన్నాము ఉపనిషత్తులకి గీతకి భేదం ఏం తేడా ఏమీ లేదు నిజానికి కొంచెం జటిలంగా ఉంటాయి ఒక చాలా కష్టపడితే కానీ వాటి నుంచి సారము కాదు ప్లస్ భగవద్గీతలో ఉపనిషత్తుల సారమంతా నిక్షిప్తమై ఉంటుంది చాలా సరళంగా మనకి లభిస్తుంది మనిషికి సరళం నా రోచతే కఠినం నా పక్షీయతే అనేది సాధ్యత అవుతుంది వీటికి మామూలుగా వంకాయ కారం పెడితే అరగదు బీరకాయ చక్కగా కోసి కారం ఎక్కువ అలా ఉడికించి మంచి కమ్మగా భోజనం పెడితే నచ్చదు సరళం నా రోచతే కఠినం నా పచ్చే సూర్యుడు దూరంగా ఉంటే ఆ ఏముందు సూర్యుడు ఎప్పుడు ఉండే సూర్యుడే వీడికి ఇంట్రెస్ట్ ఉండదు దగ్గరికి వస్తే వీడి తట్టుకోగలడా మటాష్ అయిపోతాడు దగ్గరికి వస్తే తట్టుకోలే కాబట్టి ఎనీవే సో ఈశ్వరుని యొక్క విభూతులను మనము సర్వత్రా దర్శిస్తూ ఉన్న వాళ్ళమై అత్యంత సరళంగా ఈ ఈ పద్ధతిలో ఈశ్వరుని ఆరాధించగలుగుతాము ఆ విధంగా భగవద్గీత మనకు ఈశ్వరారాధనను చాలా దగ్గరకు తీసుకువచ్చినది విభూతుల రూపంగా ఎక్కడ చూసినా విభూతే ఈశ్వర చింతనమే ఆరాధన ఆరాధన అంటే చింతనము బుద్ధి మనస్సు మానసికమైన ఆరాధనే సర్వశ్రేష్టము చేతులతో చేసేదానికంటే వాక్కుతో చేసేదానికంటే మనస్సుతో చేసేది శ్రేష్ట సో చేతులతో చేసేప్పుడు మనస్సు దానికి ఉండొచ్చు ఉండకపోవచ్చు వాక్కుతో స్థుతించేపుడు మనస్సు దానికి ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ మనస్సుతో చేసిన దాంట్లో వాక్కు ఇంక్లూడ్ అయి ఉంటుంది చేతులతో చేసేది కూడా దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది సూక్ష్మము స్థూలమును తన ఎందుకు కలిగి ఉంటుంది కాబట్టి దగ్గరగా మంత్రాన్ని చెప్పడం కంటే ఉపాంశుముగా మంత్రాన్ని చెప్పడం శ్రేష్టం అంతకంటే కూడా మానసికంగా చెప్పడం మరింత శ్రేష్టము అని మీరు వినుంటారు కాబట్టి ఆ భగవద్గీత ఉపనిషత్తుల సారమునంతను తన కలిగి ఉన్నది ఈశ్వరుని యొక్క చింతనము యొక్క సారమంతా విభూతి రూపంగా మనకి గీతలోనే లభిస్తుంది కాబట్టి ఆ ఉపనిషత్ సారము ఉపనిషత్తుల తత్వమంతా దీని నిహితమై ఉన్నది తర్వాత ఇది కేవలము బ్రహ్మ విద్య మాత్రమే కాదు యోగశాస్త్రము కూడా అంటే ఆ బ్రహ్మవిద్యను సాక్షాత్కరించుకునే ఉపాయాన్ని కూడా చెప్పేస్తున్నాయి ఇంక అదే చెప్తుంది ఉపాయమును కూడా అదే చెప్తుంది కాబట్టి ఇది బ్రహ్మ విద్య అదే యోగశాస్త్రము అదే సరళంగా ఇద్దరు మిత్రులు కబుర్లాడుకున్నట్టుగా ఉంటుంది అదే అంతే కబుర్లాడుకున్నట్టే అంటే ఏమీ కష్టం కాదనమాట అంటే ఆడుతో పాడుతో గొప్ప విజ్ఞానాన్ని అందజేస్తుంది ఇప్పుడు చిన్నపిల్లలకి మ్యాథమెటిక్స్ చెప్పేప్పుడు అలా స్ట్రిక్ట్గా చెప్పేస్తే వాళ్ళు బెదిరిపోతారు అలా కాకుండా వాడు ఆడుతో పాడుతో టూ ప్లస్ త్రీ ఎంతరా అని అడిగితే వాడు కంగారు పడతాడు ఏ టూ టూ అంటే ఏమిటి ఈ డదన్ నో టూ ఈజన్ నోట్ త్రీ ప్రతి అబ్స్ట్రాక్ట్ నెంబర్స్ పిల్లలకి తెలియవు పిల్లలకి ఏం తెలుస్తుందంటే రెండు చాక్లెట్లు అంటే తెలుస్తుంది రెండు చాక్లెట్లకి మూడు చాక్లెట్లు కలిపితే ఎంతరా అని అడగాలి అడిగితే అప్పుడు ఓహో అలాగా ఒక చాక్లెట్లు రెండు చాక్లెట్లు మూడు అలా కలుపుకుని ఐదు చాక్లెట్లు అందిస్తాయి కాబట్టి వస్తు రూపంగానే బోధించాలి పిల్లలకి తర్వాత వాడు పెద్దవాడు తర్వాత ఎక్స్ట్రాక్ట్ నెంబర్స్ తెలుసుకుంటాడు ఫోర్ ఇంటూ ఫైవ్ అంటే వది విన్ పోయిదా వడు వినిపోయిదా దెర్ ఇస్ నో సచిటైన్ ఫోర్ ఇంటూ ఫైవ్ ఏమి ఉండదు నాలుగు తో ఐదుని గుణించడా ఎలా గుణిస్తారు దెర్ ఇస్ నో సచ్ ఐదుని తీసుకుని ఐదుకి ఐదు కలుపు మళ్ళీ కలుపు మళ్ళీ కలుపు మళ్ళీ కలుపు అదే ఉంటుంది గుణించడం అంటే ఉండదు కంప్యూటర్ డదర్ నో మల్టిప్లికేషన్ కంప్యూటర్ ఓన్లీ నో సెడిషన్ కంప్యూటర్ని గుణించమంటే ఎన్నిసార్లు గుణించాలో అన్నిసార్లు కలుపుకుంటుంది మనవుని బుద్ధి కూడా అలాగే ఉంటుంది ఏదో టేబుల్స్ బట్టి బట్టి పెట్టాం కాబట్టి ఆ మాత్రం గుర్తుంది కానీ సో అబ్స్ట్రాక్ట్ నెంబర్స్ మనకి తెలుస్తాయి ఫోర్ ఇంటూ అంటే ట్వంటీ అంటే పిల్లవాడు హీ నాట్ మేక్అవుట్ దాట్ వాడికి ఎప్పుడు ముందు ఆబ్జెక్ట్స్ చూపించి బొమ్మలు చూపించి చెప్పాలి మా చిన్నప్పుడు ఈ బొమ్మలో మీరు ఒక వ్రేళ్లతో చెప్పేవాడు ఒకటి రెండు వ్రేళ్ళు ఆబ్జెక్ట్ ఉండాలి ఆ విధంగా ఆడుతూ పాడుతూ పిల్లలకి మ్యాథమెటిక్స్ చెప్పినంత సరళంగా వేదాంత శాస్త్రము యొక్క ప్రమేయము అంటే సబ్జెక్ట్ మేటర్ ఉన్నంత గీత మనకు అందజేస్తుంది ఇది గీత యొక్క మహిమ గీత సుగీత కర్తవ్య కాబట్టి గీతని కొంత బలం చేసుకుని పెట్టుకోవాలి శ్రీకృష్ణార్జున సంవాదము అంటే అర్థం అది ఆడుతూ పాడుతూ గొప్ప సత్యాన్ని మనకు అందజేసేటువంటి గ్రంథము దాంతో విభూతి యోగము అనే పేరు కలిగి నామాంటే పేరు అనొచ్చు లేకపోతే నామాంటే ప్రసిద్ధి విభూతి యోగము అని మహాత్ముల యొక్క బాగా ప్రసిద్ధిలో ఉన్నది గొప్ప యోగములలో కల ఇది ఒక గొప్ప చాప్టరు ఇది పదవా అధ్యాయము దీనికి శంకర భగవత్పాదల భాష్యం కూడా కొంచెం మనం ఒకసారి అందాము ఇది శ్రీ పరమహంస పరింరాజకాచార్య శ్రీ గోవింద భగవత్ పూజ్యపాద శిష్య శ్రీమచ్చంకరవత శ్రీమద్భగవద్గీతాష్యే విభూతిగో నామోధ్యాయ శ్రీ బెల్లంకొండోపనామక రామకవికృతే శ్రీమద్భగవద్గీత శాంకరభాష్యాక ప్రకాశే విభూతియోగో నామశమోధ్యాయ వ్యాఖ్యా నేను చూస్తూ ఉంటా ప్రాన్ని కూడా ఉపసంహారం చేశాను అర్జున అథాదశోధ్యాయ అర్జున ఉవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యమ్యాత్మసం యత్వం వచస్ మోహోయం విగతో మమా దానిక అవతరిక భాష్యకావతారి భగవతో విభూతయ్యాదం తృత్స్ ఏకాంశేణ స్థిత జగత్ భగవత అధిహతం శ్రుతుగత్ ఆత్మస్వూ ఆరసాక్షాత్కర్తున్ అది ఓం పూర్ణమద పూర్ణమి పూర్ణ పూర్ణము దశ్య పూర్ణస్ పూర్ణమాదా పూర్ణ